నాలుగు వందల ఎనభై ఐదవ సంకి అది శిరశ్చక్రములేనట్టి దేవర లేదు ఇదే హరిముద్రాంకితమిందే తెలియరో అనాయుధాసో అసురా అదేవా అని వినోదముగా ఋగ్వేదము తెలిపెడి సనాతనము విష్ణు చక్రధారణకును అనాది ప్రమాణము అందే తెలియరో ఎచ్చ ఇంద్రేయని ఎచ్చ సూర్యేయని అచ్చుగతుద కెక్కే అదే పొగడీ శృతి ముచ్చట గోవిందుని ముద్రాధారణకు అసమైన ప్రమాణము అందే తెలియరోను నేమినా తప్త ముద్రాం ముత్ అని వెను వెంట శృతి అదే వెల్లి విరిశీసిని మొనసి వెల్లవిరిసేశీని మొనసి శ్రీవేంకటేశు ముద్రాధారణకు అనువుగ ప్రమాణము అందే తెలియరో